కవిం జ్యేష్టరాజ్స్పత ఆరు వోతిశీలసాద్రీమహాగణాధిపతయ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సహనా సహనౌర్ధునత్తు సహ వీర్యకరవహి ఆ వాక్యం దగ్గర మనం విచారం చేస్తున్నాం ఈ ఈ సంక్రమణం చేసి ఇవాడెవడు సంక్రమణం అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి జరగటం సూర్యుడు ఓ రాశిలోంచి మరో రాశిలోకి సంక్రమణం చేస్తాడు సో ఇక్కడ సంక్రమణము అంటే ఇదేమి ఫిజికల్ సంక్రమణం కాదు కానీ కొంతమంది ఫిజికల్ సంక్రమణం అనుకుంటారు ఇచ్చే సమస్యలునే వస్తాయి ఈ సంక్రమణం చేసేది ఎవరు సంక్రమణం చేసేది పరబ్రహ్మయ జీవుడా ఎందుకంటే తత్సృష్వా తదేవాను ప్రావిశతని పరబ్రహ్మయే దీంట్లో ప్రవేశించాడు అని అన్నాము కనుక పరబ్రహ్మయే అని తీసుకుంటే ఈ పరబ్రహ్మకి సంక్రమణం చేసేది పరబ్రహ్మ అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి క్లాసుకొచ్చి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ వివేకాన్ని పోగొట్టుకుని ఒక దోషాన్నించి ఒక దోషాన్ని తొలగించుకుని మరో దోషాన్ని తొలగించుకుని ఆ రకంగా మోక్షం పొందేది పరబ్రహ్మ అని చెప్పినట్లయింది అదేమీ బాగున్నట్లేదే అది పైగా ఆ పరబ్రహ్మ పని చేయకపోతే సంసారంలో పడి అని చెప్పడం అవుతుంది అలా కాదు ఆయన ఇంక పరబ్రహ్మం కాదు ఇప్పుడు జీవుడు కింద మారిపోయాడు అంటే అయితే జ్ఞానం కలిగే స్థితి అలాంటి పెట్టి ప్రస్తుతానికి పరబ్రహ్మ లేడు అని చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా పరబ్రహ్మను నిలబడదామంటే సంసారం లేదని చెప్పాల్సి ఉంటుంది సంసారమే లేదన్నట్లయితే శాస్త్రం వ్యర్థం అయిపోతుంది ఎందుకు శాస్త్రం ఎవరి పరబ్రహ్మ కాదు జీవుడే ఉన్నాడని చెప్పినట్లయితే పరబ్రహ్మ లేకుండా పోతుంది సో ఈ విధంగా ఈ ఉపసంక్రమణం చేసేది ఎవడు అది చక్కగా మేం చెప్పినట్టుగా ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అన్నట్లయితే ఈశ్వరుడు ఉండి చోట ఈశ్వరుడు ఉంటాడు ఈ జీవుడు ఓ లెవెల్ నుంచి మరో లెవెల్కే అలా ఫిజికల్గా లేస్తూ పైకి లేస్తూ వెళ్ళి ఈశ్వరుణ్ణి చేరతాడు అలా కుదురుతుంది నువ్వేమో ఈ అభేదాన్ని చెప్పి పరిస్థితిని కుదరకుండగా చేస్తున్నావు అని శంక దీని మీద మీమాంస మీమాంసలో రెండు పక్షాల్లోనూ దోషం ఉంది రెండే పక్షాలు ఉన్నాయి ఇటా ఇటా అంటే ఆ రెండు పక్షాల్లోనూ దోషాలు ఉన్నాయి కనుక నీవు చింత చేస్తున్నావే తప్పించి చింతకుంటే విచారం విచారం చేస్తావే కానీ నువ్వు ఏది నిర్ణయం చెయ్యబోగుట లేదు అని అక్కడ వరకు వచ్చావు అందాము కిమ్నా నిర్ణేతవ్యం ఇది వేదవచనం అని భాష్య భాష్యకారు సిద్ధాంతి అడుగుతున్నాడు ఏమిటి అసలు నిర్ణయం ఏం చెయ్యకూడదని వేదం ఏమైనా అలాగంటే చెప్పిందా వేదం ఎలా చెప్తే అలా మనం ఫాలో అవుతాం కదా నువ్వు నిర్ణయం చెయ్యవు అని అంటున్నాడు కదా పూర్వపక్షి అంటే భాష్యకారులు ఏమిటి నిర్ణయం చెయ్యను అంటావేమి నిర్ణయం చెయ్యకూడదని ఏమైనా రూల్ ఉందా అని రూల్ ఏమన్నా ఉందా రూల్ అంటే వేదవచనమే రూలు అటువంటి రూల్ ఏమైనా ఉందా అంటే నా లేదు అటువంటి రూల్ ఏమీ లేదు నిర్ణయం చేయకూడదని వేదం ఎందుకు చెప్తుంది చెయ్యాలనే చెప్తుంది అయితే కథం తరిహి అయితే ఏమిటంటావు నువ్వు నీ సమస్య ఏమిటి నిర్ణయం నేను చేస్తానేమో నేను నిర్ణయం చెయ్యను నువ్వు ఎలా చేయకూడదు రూలేం లేదు కదా కాబట్టి అంటే అబ్బాయి అలాగే నువ్వు నియకూడదు రూలేమీ లేదు అని మళ్ళీ పూర్వపక్ష అంటే దాని మీద సిద్ధాంతం అడుగుతాడు కథం తరిగి అయితే మరి నీ సమస్య ఏమిటి వట్ ఈజ్ యువర్ ప్రాబ్లం నువ్వు నిర్ణయం చేయబోవటలేదు అని అంత అభాండం నా మీద వేయటంలో నీ తాత్పర్యం ఏమిటి నీ హృదయంలో దాగి ఉన్న పాయింట్ ఏమిటో చెప్పు అని అడిగారు అడిగితే సమాధానం ఇది బైనరీ డిస్కషన్ ఊరికే పక్షి ప్రతిపక్షిని అలా కల్పించి సంభాషణ కింద ప్రతించి ప్రజెంట్ చేసినట్లయితే ఆ విషయం అవగాహన వస్తుందని అలా చెప్తాను సో తర్వాత దానికి సమాధానం ప్రతిపక్షం అంటున్నాడు అంటే పూర్వవాది అంటే పూర్వపక్షాన్ని చెప్పేవాడు అంటున్నాడు ఏమని బహుప్రతిపక్షత్వా బహుప్రతిపక్షత్వా అది సంగ్రహవాక్యం నీకు ఎదురుకుండగా ప్రతిపక్షులు అనేక మంది ఉన్నారు ఎందుకంటే నాకు ఎదుర్కొండగా ప్రతిపక్షులు అనేక మంది ఉండడము అంటే సిద్ధాంతిని ఉద్దేశించి పూర్వవాది అంటాడు నీకు ఎదుర్కొండగా ప్రతిపక్షులు చాలామంది ఉన్నారు దాన్ని వివరిస్తున్నాడు ఏకత్వవాదీత్వం వేదార్థపరత్వాత్ ఇప్పుడు నువ్వు వేద తాత్పర్యమును యథాతథంగా పట్టుకుని ఉంటావు వేదార్థపరత్వా వేదమేమో స ఏకహ అని చెప్పిందిగా కాబట్టి ఏకత్వమే సత్యము ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని వేదం చెప్పిందిగా కాబట్టి వేదం ఎంత చెప్తే అంతే అని నువ్వు అలాగా అదేదో కాన్స్టిట్యూషన్లో ఎలా రాసుంటే అలాగే మనం చేయాలని ఏదో ఒకడన్నట్టుగా నువ్వు అలాగా గట్టిగా ఆగ్రహంతో పట్టుకుని ఉంటావు దానివల్ల ఏమైపోతుంది నువ్వు ఏకత్వవాదివి అయిపోతావు ఏకత్వాన్ని అంటే జీవేశ్వరుల యొక్క నువ్వు స్వీకరించేటువంటి వాదివిగా నిలబడి ఉన్నావు నీకు ఎదురుకుండగా నానాత్వాన్ని ప్రతిపాదించి వాళ్ళు కోకొళ్ళలుగా ఉన్నారు సో వీళ్ళందరినీ నువ్వు ఎలా నిభాయిస్తావో ఏమో హౌ యూ కెన్ ఆన్సర్ ఆల్ దీస్ పీపుల్ యు ఆర్ ఇన్ వెరీ వెరీ మైనారిటీలో పడిపోయావు నువ్వు నీకు అపోజిట్లో ఎన్నెన్నో ప్రతిపక్షలు ఉన్నారు నీ పక్కన నిలబడి వాడు ఒక్కళ్ళు అని పొరవాది అంటాడు బహుప్రతిపక్షత్వా అన్నదాన్ని వివరిస్తున్నాడు సో అదే ఇంకా అంటాడు బహవోహీ నానాత్వవాదినహ వేద బాహ్యాత్ప్రతిపక్షా వేదాలని విధులుపెట్టేశారు వేదంలో చెప్పింది వాళ్ళకి అనుకూలం కాదు అంతేత వేదాన్ని పక్కన పెట్టేయటం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సాంఖ్యులను ఉన్నారు సాంఖ్యులు వాళ్ళు ఏమన్నా అనీశ్వరవాదుడు ఈశ్వరుడు లేడు అంటే శంకరుని కాలంలో ఉండేటువంటి ప్రతిపక్షులు నేను ఒక లిస్టు మీద చెప్తున్నా ఈశ్వరుడు లేడు ఈశ్వరా ప్రమాణాభావాత్ అని సూత్రమే రాసిపెట్టుకున్నాడు కపిల మహర్షి ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు ఉన్నాడని చెప్పేటువంటి ప్రమాణము లేదు కనుక ఏదైనా సిద్ధించాలంటే ప్రమాణం ద్వారా సిద్ధించాలి ఈశ్వరుడు సిద్ధించటంలో ప్రమాణమే లేదు కనుక ఈశ్వరుడు లేడు సిద్ధించుట లేదు అని ఒక సూత్రాన్నే రాసుకున్నాడు ఆయన సాంఖ్య సాంఖ్య ప్రవర్తకుడు కపిలా మహర్షి ఆయన వేదాన్ని వేద వేదాన్ని పక్కన పెట్టేసి వేదంలో రెండే రెండో మూడో మంత్రాలు ఉన్నాయి అజామేకాంగంలో హితశుక్ల కృష్ణామని ఇలాంటి మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రంలో ఆ మంత్రాన్ని వాళ్ళు స్వీకరిస్తారు వైదికులే వాళ్ళు కూడా పేరుకి వైదికులే సో హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వాళ్ళు హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళు మేము కూడా కాన్స్టిట్యూషన్లోనే ఇండియాలో ఉన్నామంటారు కానీ పాకిస్తానికి వంత పడుతూ ఉంటారు ఆ విధంగా వేద సో వేదములో ఉంటున్నాము వైదికులమంటూ అవైదికమైనటువంటి పక్షాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు ఏమిటి అవైదిక పక్షము అంటే ఇగో ఈ మంత్రం ఒకటి పట్టుకుంటారు వాళ్ళు లోహిత శుక్ల దృష్ణామని సో మంత్రము అది ఒక ఇన్సెన్షియంట్ ప్రధానాన్ని చెప్తుంది అంటే జడ ప్రధానం నుండి ఈ జగత్తు పుట్టినది జడ ప్రధానంలోనే మార్పులు వచ్చేసి ఈ జగత్తు నిర్మాణమైనది అని వాళ్ళు సాంఖ్యులు ప్రతిపాదిస్తారు వాళ్ళు నానాత్వవాదులు సో ప్రధానము త్రిగుణాత్మకము ఆ ప్రధానము యొక్క పరిణామం వల్ల పుట్టినటువంటి జగత్తు సత్యము అది నానా తర్వాత పురుషుడు చేతనుడైన పురుషుడు వాడు జగత్తు కంటే విభిన్న విలక్షణంగా నిలిచి ఉంటాడు ఈ పురుషుడు కూడా నానా ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు లేక పురుషుడు ఉంటాడు కాబట్టి పురుషుడు నానా జీవులు అదే పురుషుడంటే జీవులే జీవులు నానా జగత్తులో ఉండే పదార్థాలు నానా వీటన్నిటికీ మళ్ళీ సృష్టికర్త ఎవడు లేడు అని ఈ విధంగా వాళ్ళ ప్రతిపక్షం వేదబాహ్య తార్కికులని ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు పరమాణువుల నుంచి పుట్టిందంటారు మరి ఈశ్వరుడు ఎందుకు వచ్చాడు ఇంక ఈశ్వరుడు ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుని అంగీకరిస్తారు వీళ్ళు ఈ సాంఖ్యులు ఈశ్వరుని అంగీకరించకపోయినా వాళ్ళు ఈశ్వరుని అంగీకరిస్తారు వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఈశ్వరుడు ఈ పరమాణువుల్ని కలెక్ట్ చేసి ఈ జగత్తును సృష్టించాడు అని ఎక్కడా వేదంలో ఎక్కడా లేనటువంటి స్వకపోల కల్పితమైన ఒక పెద్ద స్ట్రక్చర్ని వాళ్ళు మన ముందు పారేసి దాని మీదనే వాళ్ళు వీరంగం చేసేస్తూ ఉంటారు కోలాటం చేసేస్తూ ఉంటారు ఆ స్ట్రక్చర్ని పట్టుకుని ఇటు తిప్పి అటు తిప్పి సంవాయా దిస్ అండ్ దట్ ఆ పెద్ద లాంగ్వేజ్ ఒకాబిలరీ ఒకటి క్రియేట్ చేసేసి దాన్నే పదిసార్లు అలాగ మాట్లాడుతుంటే అదే నిజమర్పించేట్లాగా భ్రమ కల్పించే తార్కికులు ఉన్నారు ఈ రకంగా ఇంకా కర్మవాదులు వాళ్ళు ఏమంటారంటే దేవతలు నాన ఇంద్రుడు వరుణుడు ఎంతసేపు దేవతలే ఇక్కడ ఇక్కడ ఇక్కడ చేసేవా పూజ చేశాను అయితే ఇక్కడ చేయి ఇక్కడ కూడా చేశాను అయితే ఇక్కడ చేయి ఇక్కడ నుంచి ఇక్కడ చేయి ఇక్కడ చేయి ఏమన్నా ఇన్ని చేశారు కానీ అది చేయలేదు కాబట్టి వచ్చి అక్కడ చేయి అని ఈ విధంగా నానాత్వాన్ని అదే యథార్థంగా స్వీకరిస్తారు కర్మవాదు అరే నానాత్వం కర్మ చేయటం బాగానే ఉంది ఏకం సద్విప్రా బహుధా వదంతి అని వేదం చెప్తోంది ఒకే సత్య వస్తువుని సో ఆ మంత్రాలు విధి వివిధ రూపాలతోటి నామాలతోటి ప్రతిపాదిస్తున్నాయి అనేటువంటి ఆ వాక్యం వాళ్ళకి అక్కర్లేదు ఎంతసేపు నానాత్వము కర్మ ఈశ్వరుడు కూడా అక్కర్లేదు కర్మే ముఖ్యం సో ఆ విధంగా ఈ కర్మవాదులు ఉన్నారు వీళ్ళందరూ వేదానికి సంబంధించినటువంటి గోళ ఇంకా వేద బాహ్యా వేదంతో సంబంధం లేని ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆగమ శాస్త్రాలను సృష్టించేసుకుని ఇప్పుడు ఎలా వస్తుందంటే వేదం మీద అర్థమవుతుందనుకోండి వేదం చదువుకుని దాన్ని అర్థం చేసుకుని నేను సైకాలజీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి వేదం చదువుకుని దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మీకు ఉందంటే దాంట్లో ప్రవేశించి అక్కడ ఏదో కొంత గడబడి చేస్తూ ఉంటారు ఇటో ఏదో మొత్తానికి వీడికి వేదం రాదు ఏ పోనేదైనా పుస్తకం చూసేదైనా వర్కౌట్ చేద్దామంటే ఆ భాష వీడు వీడు హీ కెనాట్ హ్యాండిల్ దట్ లాంగ్వేజ్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టేస్తాడు పెట్టేసి ఒక లోవర్ లెవెల్లో ఒక పుస్తకం ఒకటి పట్టుకుంటాడు అలాంటి పుస్తకం ఏం దొరకపోతే వీడియో పుస్తకం సృష్టించేస్తుంది సృష్టించేసి దానికి ఆగమం అని పేరు పెడతాడు పేరు పెట్టి వ్యాసమహర్షి రాసేడు అంటాడు ఈ విధంగా ఆగమాలు తంత్రాలు పరాశరతంత్రం అంటాడు లేకపోతే ఇంకా ఇంతకంటే పొడుగాటి పేర్లు ఏవేవో ఉన్నాయి సో ఈ రకంగా ఏదో మహర్షుల పేర్లు ఉన్నాయి కదండీ వాటిని పెట్టేయటం ఆ తంత్రము ఈ తంత్రము అని ప్రపంచ సారతంత్రము శంకరాచార్య విరచితము ప్రపంచ సారతంత్రం శంకరాచార్యుడు రచించారు అది శంకరాచార్యుడు రచించారని ఏ విద్వాంసుడే ఒప్పుకోడు కానీ అలా ఉంది అది రాసేసి అక్కడే శంకరాచార్యు ఆ భాష శంకరాచార్యులది ఆ విషయము శంకరాచార్యులది కాదు అసలు ఆయన ఏరియానే కాదు ఈ విధంగా ఎవెవో రాసేసుకుని శంకరాచార్యుడి కాలంలో కాపాలికులను ఉండేవారు కపాలంలో భోజనం చేస్తే నీకు మోక్షం వస్తుంది ఇదాక అఘోరా అని ఒకళ్ళు ఉన్నారు శ్మిష మంత్రం ఆధారం అఘోర అఘోరా అని ఒక పంథ అఘోర పంథ అఘోరే భ్యోథ ఘోరే భ్యో ఘోర ఘోర సర్వే ఏ భర్వ శర్వే ఏ భ్యో నమస్తే వస్తు రుద్రరూపేభ్య అనవ మంత్రం ఒకటి ఉంది అది ఒక్కటే ఆధారం వాళ్ళు ఆ మంత్రం మినహాయించి ఇంకా వాళ్ళు ఇటు అటు బేసగదు దాన్ని ఉంటారు అఘోర అదో సెక్టు ఒళ్ళంతా రాసుకుని వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు సో ఈ విధంగా ఎంతోమంది ఎన్ని రకాలంటే ఇంకా ఈ శాక్తేయులు ఉన్నారు ఈ శాక్తేయుల్లో వామాచారులు వామాచారం మద్యమా మధ్యభ మద్యపానము మాంసభక్షణము ఇలాంటి కుత్సితమైనటువంటి క్రియలన్నింటినీ కూడా దేవుడి పేరుటి చేసేసి అర్ధరాత్రి పూజలని ఇదని అదని మొత్తం అంతా కూడా కంగాళీ చేసి పెట్టేసి పాడు చేస్తూ ఉంటారు ఈ విధంగా వేద బాహ్యులు వేద తాత్పర్యాన్ని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆచార్య నామధేయాలను పెట్టేసుకుని పెద్ద పెద్ద వేషాలను వేసి సామాన్యుజను తప్పుదారి పట్టిస్తూ ఆ వేదము చెప్పేటువంటి యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే కలదో దానిని అంగీకరించని వాళ్ళు గోడు మందు ఉన్నారు బహబోహి నానాత్వవాదిన వేదబాహ్యా వాళ్ళందరూ నీ మీదకి వస్తారు నీకు ఓటు ఎవడూ ఎందుకంటే వీడు ఏమనుకుంటాడంటే నేను ఏవో కామనలు ఉన్నాయి ఈ కామనలు తీరితే నాకు ఆనందం ఉంటుంది సుఖం ఉంటుంది అని వీడు అనుకుని వెళ్తాడు వీడి దగ్గరికి ఈ ఆచార్యుడి దగ్గరికి ఆచార్యుడు ఏమని నీ కామనలు వ్యర్థము అజ్ఞానము నీవు ఈశ్వరుడుము అని చెప్తాడు చెప్తే బయటికి వినేసి ఇంటికి వెళ్ళిపోయేప్పుడు ఏడు వీడితే వస్తుంది వీడు ఇలా చెప్పాడు మనం మనకేమీ సంబంధం లేకుండా చెప్పాడు వీడు అని సరే చూద్దామని మొన్నడు ఇంకో ఆచార్యుడి దగ్గరికి వెళ్తాడు ఆచార్యుడు ఏమి చెప్తాడు నువ్వు ఏమనుకుంటున్నావు అయోగ్యుడే అను అయోగ్యుడవే నీకున్ను కామన్లు ఉన్నాయి కదా అవి నీ అంతటి నీకు తీరుతాయే మేము నా అంతటి నాకు తీరవు అయితే నీకు ఈ పూజ చేసినట్లయితే ఈశ్వరుడు వల్ల తీరుతాయి అని చెప్తున్నాడు చెప్తే ఇది ఇది చక్కగా నచ్చుతుంది డెమోక్రసీ డెమోక్రసీ దీన్ని డెమోకోర్స్ అంటూ ఉంటాయి డెమోక్రసీని మాబాక్రసీ అని సో ఆ విధంగా గలీబుల్ పబ్లిక్ దే వాంట దట్ ఓన్లీ సో వాడు నూనె వెస్ట్ గోదావరి డిస్టిక్లో వాడు నూనెతో వైద్యం చేస్తాడు తలపోటైనా నూనె నడ్డిపోటైనా నూనె కడుపుల పోటైనా నూనె నూనె ఇస్తాడు ఆ నూనె ఇచ్చేప్పుడు వాడు క్రిస్ట్ పేరు చెప్పిస్తాడు ఇచ్చి ఆ నూనె మీరు తీసుకుంటే మీరు క్రిస్తు శిష్యులు పైగా వాడు సెంటిమెంట్ కూడా పెడతాడు నీకు తగ్గిందా అంటే తగ్గుతున్నాయి తగ్గుతుంది కదండి కడుపులో పోటీ వచ్చిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొచ్చి కడుపుకి ఇలా రాసుకుని పడుకుని వెళ్ళిపోయారు అనుకోండి మొన్నడు కొద్దిని ఏదో కొద్దిగా తగ్గుతుంది ఆ నూనె వల్ల తగ్గిందో మరో దానివల్ల పోనీ నూనె వల్లే తగ్గింది అనుకోండి పోనీ అలాగే లక్ట్ బిస్వం వీడు ఏమని చెప్తాడంటే నీకు క్రిస్టి అనుగ్రహం వల్ల తగ్గిందది ఇప్పుడు కనుక నువ్వు క్రిస్టుని ఫాలో అవ్వకపోతే నీకు మళ్ళీ పది రెట్లు వ్యాధి చెప్తాడు అలాగే వాడు వంద మందికి చెప్తాడు వంద మందికి చెప్తే వాడికి ఐదు మంది దొరుకుతారు సరిపడుతుంది వాడి వాడి పర్పస్ సర్వైపోయింది స్టాటిస్టికల్గా ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఎ గుడ్ ఇన్ అఫ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్యాంప్లెట్లు పంచిపెడతారు చూడండి పదివేల ప్యాంప్లెట్లు ముద్రించేసి పంచి పెడతారు పదివేల మందికి పదివేల మంది వాడి కస్టమర్స్ వస్తారని కాదు దాంట్లో వంద మంది వాళ్ళు వన్ ఎంతో వేసుకుంటారు వీడికి ఫైవ్ దొరుకుతారు ఆ సెంటిమెంట్ మీద వాడు కొట్టేస్తూ ఉంటాడు గబ్బా నువ్వు కనుక పక్కకి జరిగేవంటే నేను ఎత్తి మీద పిడుగు పడిపోతుంది అని ఇలాగంటి సెంటిమెంట్ పెట్టేసి సో ఈ విధంగా లోకంలో జనాలను తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు నానాత్మవాదులు ఏ విషయము తెలియని వాళ్ళు ఒక ఫిలాసఫీ తెలియదు రిలీజియన్ తెలీదు ఏమీ తెలియదు ఏదో తప్పుదారి పట్టించేవాళ్ళు బోలొంద మందు ఉన్నారు వాళ్ళందరూ నీ మీదకి దండయాత్రకు వచ్చేస్తారు ఏమిటి నువ్వు ఏకత్వాన్ని పట్టుకుని నువ్వేం ఉద్ధరిస్తావు అని పూర్వవాది అని అడుగుతున్నాడు అతో మమా శంకా నిర్ణేశ్య సీతి అంచేతనే నా నా డౌట్ నువ్వు అసలు నిర్ణయం చెయ్యవు అని నా డౌట్ అంతేకాని నిర్ణయం చెయ్యకూడదని వేదవచనం ఉందని నేనేమంటలేదు అలాగడిగారు కదా భాష్యకారులు సిద్ధాంతం నువ్వు నిర్ణయం చెయ్యవదే వేదవచనం ఉంది అని నేను అంటలేదు ఇగో ఇంతటి ప్రతిపక్షం ఉన్నది కనుక ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు పార్లమెంటుకి వెళ్ళి ఒకప్పుడు రామా అన్నట్లయితే వెంటనే ఈ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ తృతీయ ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ ఈ ఫ్రంట్ సెక్యులర్ ఫ్రంట్స్ అన్నీ వచ్చేసి వాడి మీద పడిపోయి గిచ్చేసి గిల్లేసి వాడినేమో కొట్టేసి మొత్త అక్కడే పడేస్తారు అలా చేసి వారు ఆ పార్లమెంటు యాంటీ హిందూ పార్లమెంట్ కింద తయారయతాయి ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఏదో ఈ మధ్యన కొంచెం బెటర్ కానీ సో రామా అనే మాట అనుకోవడం ఎందుకంటే రామా అన్నారనుకోండి రామా అంటే వాడు కమ్యూనల్ అయిపోతుంది సో ఆ విధంగా ఆ విధంగానే ఇక్కడ కూడా ఈశ్వరుడు జీవుడు ఒక్కడే అనే మాట మీరు రోడ్డు మీదకి వెళ్ళంటే బ్లాస్ పమీ అంతే ఈజ్ బ్లాస్ పమీ సౌదీ అరేబియాలో అయితే బిహేడ్ చేసి పారేస్తారు ఈ మాట అంటే ఈశ్వరుడు జీవుడు ఒక్కడే అనే మాట పాకిస్తాన్లో ఉన్నట్లయితే హీ విల్ బి స్టోన్డ్ టు డెత్ అండర్ బ్లాస్పెమిక్ లాస్ సరే ఇక్కడ మన దేశంలో ఇంకా అంత అంత దుర్మార్గం లేదు ఆ మాట కనుక మీరు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళి చెప్తే అరే వీడు అద్వైతరాబాబు వీళ్ళు ఇలాగే ఉంటారు మీ అవతలకి పంపించేయండి అని అక్కడి నుంచి మర్యాదగా వెళ్ళ పంపించేస్తారు మీరు మర్యాదగా వెళ్తే మీరు మర్యాదగా వెళ్ళకపోతే ఫిజికల్గానే పంపించేస్తారు సో ఈ విధంగా చాలా ప్రతిపక్షం ఉన్నది నీకు అంచేత ఈ ప్రతిపక్షాన్ని చూసి భయపడిపోయి నువ్వేమీ నిర్ణయం చెయ్యవు అని నేను అనుకుంటున్నాను అతో మమాశంక నా నిర్ణయ్య సీతి నువ్వు నిర్ణయం చేయవన్నాను నేను అని పూర్వవాదంటే ఆయన ఏతదేవమే స్వస్థ్యయనం ఎన్మాకయోగినం అనేకయోగి బహుపక్ బహుప్రతిపక్షం ఆర్థ ఆర్థ అంటే చెప్పినావో నీవు నా గురించి చెప్పిన మాటలు ఇవి చాలా బాగున్నాయి అంటున్నాడే నాకేమి దాని వాటిని విన్న తర్వాత నాకేం నిరుత్సాహం కలగట్లేదు ఏతదేవమే స్వస్థ్యయనం ఇదే నాకు మంగళం ఏమిటి మంగళం అంటే ఎత్ మాం ఏకయోగినం ఆత్ నేను ఏకయోగి అంటే ఏకత్వవాది అని అర్థం ఏకత్వమే సత్యము యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ది రియాలిటీ అండర్స్టాండింగ్ దట్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ది ఓన్లీ ట్రూత్ సో ఇది ద మ్యాటర్ ఈజ్ వన్ ద మ్యాటర్ విచ్ ఇస్ సపోజ్ టు బి the basis of this entire creation is one the mind is one the spirit is one so ee vidhanga ee ekatvanne the existence is one the intelligence is one vidnyanam one it is intelligence is one and that intelligence alone is responsible that non dual intelligence alone is responsible for the entire phenomenon of this universe సూర్యుడు ఒక పద్ధతిలో నడుస్తున్నాడన్నా ఈ దేహంలో ఉండే వేరువేరు సెల్స్ ఆయా పరిస్థితులలో ఫంక్షన్ చేస్తున్నాయన్నా వీటి వెనకాల ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఉండాలి కదండి ఇంటే ఆర్డర్లీ ఫంక్షనింగ్ ఇది వెనకాల ఇంటెలిజెన్స్ ఉంటుంది దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ అండ్ ప్రాణ ఈజ్ వన్ సో ఈ విధంగా ఈ ఏకత్వము అనేటువంటి సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏకయోగి అని పేరు నాకు నువ్వు ఏకయోగివి ఏకత్వవాది అంటే ఏకయోగి నన్ను ఏకయోగి అని నువ్వు అన్నావు తర్వాత నాకు ఎదురుకుండగా అంటే నాకు ప్రతిపక్షంగా అనేక యోగులు అనేకవాదు అనేకత్వాన్ని అంటే నానాత్వాన్నే సత్యంగా స్వీకరించేటువంటి వాదులు అనేక మంది ఉన్నారు అని నువ్వు అన్నావే అది నాకు శోభే కానీ ఇట్ ఈస్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ మై ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు బి స్టాండింగ్ ఎ లోన్ అన్ ది బేసిస్ ఆఫ్ ట్రూత్ ఐ డోంట్ కేర్ Uh, how many opposition parties are there Anand, that. what I is పార్టీస్ ఆర్ దే అని అంటున్నాడు గెలీలియో చెప్పాడు ఏమైనా భూమి బలపరుముగా ఉండదరా బాబు భూమి గుండ్రంగా ఉంటుందని గెలీలియో చెప్పాడు ఆ రోజున ఆయన ఒక్కడే ఆ మాట చెప్పినవాడు ఏది వెస్ట్రన్ హెమీస్ఫియర్లో నేను భారతదేశంలో సరే వరాహమిహరుడు వాళ్ళు ఆ సత్యాలను రికార్డు చేసి పెట్టారు భూమి గుండ్రంగా ఉంటుంది అని western hemisphere lo గెలీలియో okkade అన్నాడు పోప్ తన అథారిటీనంతే ఉపయోగించి కార్డెజ్ అని ఒక పోప్ ఉండేవాడు ఏదో పోపు సంశేవనో ఏటో ఏదో తన అథారిటీని అంతనే ఉపయోగించి గెలీలియోని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు పేపర్ అథారిటీ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అథారిటీ ఈవెన్ టుడే ఇట్స్ ఎ బిగ్ అథారిటీ ఇన్ దోస్ డేస్ దేవర్ రన్నింగ్ ది ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్ సో ఈ విధంగా కానీ గెలీలియో చెప్పిందే సత్యం గలీలియోని నువ్వు క్షమాపణ పబ్లిక్ స్క్వేర్లో క్షమాపణ చెప్తావా లేకపోతే నేనేమో షల్ వీ బర్న్ యూ టు డెత్ చం కాల్చి చంపటం అప్పట్లో అదొక శిక్ష కింద రిలీజియస్ శిక్ష రిలీజియస్ పీపుల్ అటువంటి శిక్షను విధించటం ఇది ఎలా ఉందంటే ఏదో గబ్బర్ సింగ్ లాంటి వాడు విధించేదంటే పోనేదో వీ కెన్ అండర్స్టాండ్ రిలిజియస్ హెడ్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ పనిష్మెంట్ క్రూయల్టీ ఎంత క్రూయల్టీ చూడండి రిలిజియన్ పేరుతో ఈ ప్రపంచంలో రిలిజియన్ మానవ చరిత్ర మొత్తం మీద రిలిజియన్ పేరుతో జరిగినంత రక్తపాతం ఇంకా ఏ పేరు మీద జరగలేదు ఇంతవరకు కాబట్టి ఈ విధంగా ఆ విధంగా గలీలు అని అంటే గలీలు కూతురు ప్రాధాయపడుతుంది నాన్న నువ్వు అలా చచ్చిపోవడం నేను చూడలేను నా నా కోసమైనా నువ్వు చెప్పిన మాట వినవా అంటే ఆ కూతురు మాట కాదనిలేక పబ్లిక్ స్పేర్లో నిలబడి నేను తప్పు చెప్పాను నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని రీక్యాంట్ చేసి రూమ్లోకి వచ్చి కూర్చొని తలపట్టుకుని దుఃఖిస్తాడు ఆయన ఎందుకంటే హీ వాజ్ హీ వాజ్ ష్యూర్ దట్ వాటి టోల్డ్ వాజ్ రైట్ సో ఇట్ డజంట్ మ్యాటర్ ఐఎమ్ ఎలోన్ డజంట్ మ్యాటర్ మొత్తం భారతదేశం అంతా కూడా నాకు ప్రతిపక్షంగా నిలబడ్డా ఏం పర్వాలేదు శంకరా ఈజ్ అ రెవల్యూషన్ ఈ ఈజ్ ఎ వెరీ గ్రేట్ రెవల్యూషన్ ఎనీవే సో నేను నాకు వీళ్ళందరూ ఈ అనేకవాదులు కొన్ని వేల మంది నాకు అపోజిట్గా నిలబడ్డారంటే అది నాకు ఏదో లోటు అని నేను అనుకోవట్లేదు నాకు స్వస్థ్య జనం అది నాకు మంగళమే అని అంటారు అతో జేష్యామి సర్వాన్ వీళ్ళందరి యొక్క అభిప్రాయములు తప్పు అని నాకు తెలుసు దేర్ ఫర్ ఐ విల్ ప్రజెంట్ ద ట్రూత్ బిఫోర్ పీపుల్ అండ్ విజయం నాదే విజయ విజయం అవుతుంది కాబట్టి దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫియర్ ఆర్ అని సచితే ఆ రభే చచింతా సో నేను విచారాన్ని చేయడం మానేస్తానని ఈ ప్రతిపక్షములందరినీ చూసి భయపడి మానేస్తానని నువ్వు అది సరికా నేను విచారాన్ని చేస్తున్నాను సరే ఇప్పుడు ఇంక మళ్ళీ విచారం అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి సముదాయ సమాజం యొక్క మెంబర్స్ను చూసి అక్కడ సమాజంలో కనపడేటువంటి వాదాలని భావాలని చూసి నువ్వేమీ కంగారు పడుకోనక్కర్లేదు నువ్వు సత్యాన్ని అలాగ దృఢంగా తెలుసుకున్నా విషంలో ఉంది ఆ మహిమ సత్యము యొక్క విషన్ నీకు క్లియర్గా ఉన్నట్లయితే నువ్వు ఈ డెమోక్రసీ ఏం సత్యము ఒక్కడు చెప్పినా సత్యము చాలంతే అవుట్ ఆఫ్ 10 బిలియన్ 5 బిలియన్ people ఉన్నారు ప్రపంచంలో దాంట్లో ఒక్కడే సత్యాన్ని పలికాడు అనుకోండి ఈవెన్ దాన్ని ఇట్ ఈస్ ట్రూత్ నాట్ నెసరీ దట్ ది మెంబర్స్ షుడ్ సపోర్ట్ ఇట్ డజన్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ ట్రూత్ డజంట్ నీడ్ ఎనీ ప్రాప్స్ ట్రూత్ ఈస్ ఇట్స్ is its own ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ రివార్డ్ ఆల్సో సో ఆ విధంగా మనం దాన్ని చూడాలి అని చెప్పడం కోసం ఆయన అటువంటి విధంగా ఆ భాషను అలా ప్రయోగించారు అసలు శాస్త్రం అంతా కూడా ఆ బైనరీ సిస్టమ్ లో సందర్భం ఉన్నది అలాగే ప్రతిపాదిస్తారు శాస్త్రం కాబట్టి ఆ సంభాషణ దాని యొక్క శోభది తర్వాత స ఏవతు సరే ఇప్పుడు సిద్ధాంతాన్ని చెప్తున్నారు ఇలా రెండు పక్షాలు ఉన్నాయి కదా ఈ రెండు పక్షాల్లో ఏ పక్షాన్ని స్వీకరిస్తావు అంటే స స ఈ జీవుడనబడేవాడు ఈ సంక్రమణకర్త సంక్రమణాన్ని చేసేవాడు ఉన్నాడే వీడు స ఏవా వీడు ఆ పరమాత్మయే ఎందుకని తద్భావస్య వివక్ష స్వరూపము ఆ పరమాత్మయే అని చెప్పటం కోసమే శృతి ఇంతటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది వివక్ష ఏమిటి చూసుకోవాలి వివక్ష ఏమిటి వాట్ ఈస్ ది ఇంటెంట్ ఆఫ్ ద టీచింగ్ ద శాస్త్ర ఇంటెంట్ ఏమిటి అన్నట్లయితే తద్భావస్య జీవస్య ఈశ్వర భావం వివక్షతి జీవుని యొక్క స్వరూపము భవాడ్స్వరూపము ఈశ్వరత్వమే జీవుడు పరబ్రహ్మస్వరూపుడే అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ ఈ శృతి ప్రవర్తిల్లుతున్నది తద్విజ్ఞాన పరమాత్మభావ అత్ర వివక్షిత బ్రహ్మవిదాత్మోతి పరం ఇది చూడు నువ్వు మొట్టమొదటి వాక్యంలో చూసుకో మొట్టమొదటి వాక్యంలో ఏం చెప్పారు బ్రహ్మవిత్ పరమాత్నోతి అంటే బ్రహ్మవిత్ పరం పరం పరమా పరమాత్మస్వరూపుడు అయిపోతాడు అంటే పరమాత్మభావాన్ని పొందుతాడు బ్రహ్మను తెలుసుకున్నవాడు పరమాత్మభావాన్ని పొందుతాడు అనగా బ్రహ్మ జ్ఞానం చేత పరమాత్మభావము ఇక్కడ చెప్పబడుతున్నది ఆ వాక్యం చేత కాబట్టి వీడు జ్ఞానాన్ని పొంది పరమాత్మ స్వరూపుడు అయిపోతాడు దట్ ఈజ్ వాట్ ద శృతి సేజ్ కాబట్టి దీన్ని వీడు అబ్రహ్మ అయి బ్రహ్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మ అవుతాడా లేక బ్రహ్మయే అయి ఉండి ఆ విషయం తెలియక అజ్ఞానం చేత ఇప్పుడు జ్ఞానం చేతన ఆ విషయాన్ని తెలుసుకుని బ్రహ్మ అవుతాడా బ్రహ్మ అవడం అంటే కొత్తగా అయింది లేదు కానీ అంతకుముందు అజ్ఞానం చేతను బ్రహ్మయే అయ్యుండి తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు జ్ఞానం చేత తెలుసుకుని అబ్రహ్మ బ్రహ్మయే బ్రహ్మగా తెలుసుకున్నాడు దీంట్లో అబ్రహ్మ బ్రహ్మఅంతో ఏం లేదు ఈ రెండు పక్షాలు ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి మనం చూసుకోవాలి ఏది ఏది కుదురుతుందో చూసుకోవాలి అంతేగాని బ్రహ్మభావం మటుకు ఫైన్ ఆర్త్ దాంట్లో మళ్ళీ తిరిగి శృతి ఆ విధంగానే మనకి బోధిస్తోంది దీని మీద ఆయన వివరిస్తున్నారు నహీ అన్యస్య అన్యభావాపత్తి ఉపపద్యతే ఇప్పుడు అబ్రహ్మ అనుకోండి గురు జీవుడు అబ్రహ్మ అనుకోండి అబ్రహ్మ అయ్యుండి స్వతహాగా ఈ బ్రహ్మజ్ఞానం చేత బ్రహ్మ అయిపోయినాడు అని అబ్రహ్మ బ్రహ్మ అవ్వడం అన్యము అన్యము అవటం ఒకటి మరొకటి అవటం అది కుదరదు పుసగదు ఎందుకంటే ఒకటి మరొకటి ఎందుకు అవుతుంది అలా అవ్వదు ఏది ఏదియో అది అదిగానే మిగిలి ఉంటుంది కానీ ఊరికే విషయం తెలుసుకున్నంత మాత్రాన ఒకటి మరొకటి అయిపోతుందండి ఇప్పుడు కలెక్టర్ గారి పొజిషను దాని డ్యూటీసు అన్నీ నేను కాగితం మీద రాసుకుని కంటస్థండ్ చేస్తాను నేను కలెక్టర్ని అయిపోతానా అయిపోతుంది కాబట్టి ఒకటి మరొకటి అవ్వదు ఒకటి మరొకటి అవ్వడం కుదరదు అన్యస్య అన్యభావాపత్తి నా ఉపపద్యతే అంచేతను మనకేమి నిర్ధారణ ఏమి నిర్ధారణ అవుతుంది దాన్ని బట్టి వీడు స్వతహాగా బ్రహ్మయే కానీ ఆ సంగతి తెలుసుకోలేకపోయినాడు ఇప్పుడు బ్రహ్మజ్ఞానము చేతను తన స్వరూపము బ్రహ్మ అని తెలుసుకుని ఉంటాడు దాని పేరే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చేతను వారు తనకు లేదనుకున్నటువంటి బ్రహ్మత్వాన్ని తిరిగి పొందినాడా అన్నట్లు అవుతుంది అని మనం అలాగే అర్థం చేసుకుంటే సరిపడుతుంది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నను తాపి తద్భావాపత్తి అనుపన్నయ్యవా ఇక్కడ ఈ సెమాంటిక్స్ అంటే కొంచెం తర్కం అది ఉంటుంది చర్చలో భాగం కింద ఇది కొంచెం మీరు గేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి ఏమంత పెద్ద అసంభవమైన విషయము క్లిష్టమైన విషయమేం కాదు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ యూ షుడ్ హ్యావ్ ద లైకింగ్ ఫర్ ఇట్ దట్ ఈస్ ఆల్ రిక్వైర్డ్ ఆ అవసరం పూర్వపక్ష అంటాడు చూడు అది కానిది అది అవడు అని సరే కరెక్టే అదే అయి ఉన్నది అది మాత్రం అది అవుతుందా అది మాత్రం అది అవడం ఎలా పొసుగుతుంది ఇప్పుడు బంగారం ఏది ఏది అంటే బంగారమే బంగారం అయింది అది మాత్రం యుక్తియుక్తంగా ఉందా ఏమి బంగారం బంగారం అవడం బంగారం కాలిది బంగారం అవడం పొసకదు అను అన్నదే నేనంటాను బంగారం కూడా బంగారం అవడం కుదరదు అని నేనంటాను మరి లాజికల్ గానే ఉంది కదా కాబట్టి తస్యాపి తద్భావాపత్తి అన్యస్య అన్యభావాపత్తి ఎలా కుదరదో తస్యాపి తద్భావాపత్తి అది కూడా కుదరదు అని పూర్వపక్షం నా ఆ మాట సరికాదు బంగారమే బంగారం అవుతుంది ఎలాగవుతుందో చూపిస్తున్నారు అవిద్యాకృత అతదాత్మభావాపోహార్థవాత్ అనుందా ఒక అవిద్యాకృత అతదాత్మభావ అపోహార్థత్వాత వీడు తదాత్మ అంటే దాని అది ఏ స్వరూపముగా కలవాడు నా స్వరూపము బ్రహ్మయే దాన్ని తదాత్మ అంటారు తదాత్మభావము అంటే ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ బ్రహ్మని ఇచ్చారు నా స్వరూపము బ్రహ్మయే అనేటువంటి స్టేటస్కి తదాత్మభావము కానీ వీడు ఆ స్టేటస్లో లేడుదా తనని తాను జీవునిగా తీసుకుంటున్నాడు అతదాత్మభావం అది అంటే నా స్వరూపము బ్రహ్మ కాదు అంటే నేను పూర్ణులను కాదు అని వీడు అనుకుంటున్నాడు నేను అపూర్ణుడను బ్రహ్మ కాదు అంటే పూర్ణత్వము నా ఎందు లేదు నేను అవుడను అని వీడు అనుకుంటున్నాడు సో ఆ అతదాత్మభావము దానే అతదాత్మభావము అంటారు అంటే అబ్రహ్మయ్యై అంటే పరిచ్ఛిన్నమైన జీవుడై అనేటువంటి అతదాత్మభావం ఏది ఇది యథార్థమా కాదు మరి యథార్థం కాకపోతే నాకెందుకు వచ్చింది ఇది అజ్ఞానం చేతనం వచ్చింది అవిద్యాకృత అతటాత్మభావం ఉన్నది అజ్ఞానం చేతను నన్ను నేను అల్పునిగా స్వీకరించి నా యొక్క పూర్వత్వాన్ని తెలుసుకోలేకున్నాము అజ్ఞానాన్ని అపోహార్తత్వాత తొలగించటం కోసము బ్రహ్మ విజ్ఞానము ఉద్దేశింపబడింది కాబట్టి బంగారం బంగారం అవ్వక్కర్లేదు కానీ బంగారానికి తాను బంగారం అని తెలియదనుకోండి అప్పుడు అప్పుడు ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే అది బంగారం అవ్వడం అవసరమే తెలియకపోతే మరి అవసరమే తెలుసుంటే అక్కర్లేదు అంటే దీంట్లో రెండు రకాలు ప్రాప్తి అన్నది ఉంది ప్రాప్తి అంటే పొందుట ఈ పొందుట రెండు రకాలు ఇంతకుముందు చెప్పాను అప్రాప్తస్య ప్రాప్తి మన దగ్గర లేదు అది పొందాలి వీడు బ్రహ్మ కాదు అంటే బ్రహ్మ అవ్వాలి అంటే ఏదో మెరుగును ఇవి అవి వీడు బ్రహ్మ అవ్వాలి అలాగే అవ్వడం కోటరు కానీ వీడు బ్రహ్మే కానీ ఆ సంగతి వీడికి తెలియదు బ్రహ్మే అయ్యుండి బ్రహ్మత్వాన్ని పొందడం అంటే దాని ప్రాప్తస్య ప్రాప్తి దీన్ని కంఠజామీకర న్యాయము అంటారు న్యాయం అంటే చెప్పాను కదండి కంఠంలో ఆవిడ రాణిగారు కంఠంలో నెక్లెస్ పెట్టుకుని దాన్ని పోగొట్టుకున్నది పోగొట్టుకున్నట్టుగా భ్రాంతి పడింది విస్మృత కంఠజామీకరణ న్యాయం దాని అది ఆవిడ ఉంది అనే సంగతి మర్చిపోయి ఊరంతా వెతుక్కుంటుంది ఎదుకుంటుంటే మంత్రి గారు వచ్చి ఏం చెప్పారంటే అమ్మా నీ నెక్లెస్ నీ వద్దనే ఉంది ఎక్కడుందండి నీ కంఠముందే ఉన్నది అప్పుడు ఇలా చూసుకుని నాకు నెక్లెస్ దొరికినది అని నావిడంటుంది ఆవిడికి దొరికిందంటే అంతకుముందు దొరికితే ఉన్నదే అది దాన్ని ప్రాప్తస్య ప్రాప్తి అంటాను సో ఈ జీవునికి కూడా బ్రహ్మభాగము అట్టిదియే వాడి స్వరూపము బ్రహ్మయే కానీ తెలుసుకోలేక అజ్ఞానం చేత సంసారి అయి పరిభ్రమిస్తున్నాడు తెలుసుకున్న నాడు వాడి స్వరూపాన్ని తిరిగి పొందేస్తాడు కాబట్టి దీంట్లో అనుపపత్తి అంటే యుక్తియుక్తము కాని సంగతిము ఏమయూ లేదు యా బ్రహ్మవిద్య స్వాత్మప్రాప్తిరుపదిశ్య సా అవిద్యాకృత అన్నాదివిశేషాత్మన ఆత్మత్నాధ్యాపిత్య అనాత్మన అపోహార్థ ఇప్పుడు బ్రహ్మజ్ఞానం చేతను వీడు తన స్వరూపాన్ని పొందుతాడు అని ఉపదేశం చేస్తున్నారు బ్రహ్మవిత్ పరమాత్మోతి వీడి స్వరూపం పరమాత్మ స్వరూపమే కానీ వాడు దాన్ని తెలుసుకోలేకపోయినాడు ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం చేతనం దాన్ని పొందుతాడు అయితే ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం చేసే పని ఏమిటి ఇప్పుడు వీడి స్వరూపం పరమాత్మ కాదు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు పరమాత్మ అయ్యాడు అంటే ఈ బ్రహ్మజ్ఞానం వచ్చి ఏదో కొంత మెరుగులు తీసుకొచ్చిందనమాట అలాగంట అలాగే ఒప్పుకోవట్లేదు కదా వీడు స్వరూపం బ్రహ్మయే బ్రహ్మజ్ఞానం వచ్చి బ్రహ్మయ్యేడంటే బ్రహ్మ ఇవ్వండి బ్రహ్మయ్యేంటి బ్రహ్మజ్ఞానం ఏదైనా భరించింది ఆ అంశంలో బ్రహ్మత్వము అనే అంశంలో బ్రహ్మజ్ఞానంలో వచ్చే ఉపకారం ఏం లేదు ఎందుకంటే వీడు ఆల్రెడీ బ్రహ్మే కదా మరి ఇంకీ బ్రహ్మజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమి అంటే వీడు అజ్ఞానము చేతను అవిద్యాతలత్య అన్నాది విశేషాత్మన ఆత్మత్వైన అధ్యారోపిత అనాత్మన అపోహార్థ ఈ బ్రహ్మజ్ఞానం ఏం చేస్తుందంటే అనాత్మన అపోహార్థ అనాత్మను తొలగిస్తుంది ఈ అనాత్మ నుంచి వచ్చింది అంటే వీడు ఆత్మ కానిదాని ఆత్మగా తన మీద వేసు కూర్చున్నాడు అధ్యారోపిత్య ఆత్మ కానిదాని ఆత్మగా అధ్యారోపణం చేసుకుంటున్నాడు అంచేతనే ఆ అప్పుడు అంచేతనే అనాత్మయందు ఆత్మభావం వచ్చేసింది ఏమిటి అనాత్మ అన్న అన్నమయమే అనాత్మ అన్నమయ విశేషము ఒక పర్టిక్యులర్ పిండాన్ని దేహాన్ని పట్టుకుని అన్నమయమైనటువంటి దేహాన్ని పట్టుకుని ఇదే ఆత్మ అదే అజ్ఞానం సో ఆది శబ్దం చేతను ప్రాణాత్మ మన మనస్సు మనోమయ మనోమయ ఆత్మ అవి స్వీకరిత్యాదులు స్వీకరింపబడతాయి కాబట్టి ఒక విశిష్టమైనటువంటి పరి విశిష్టమైన అంటే పర్టిక్యులర్ అంటే పరిచ్ఛిన్నమైన అంటే అల్పమైన ఒక అల్పమైన ఉపాధిని ఆత్మ కాని దానిని ఆత్మస్వరూపుడైన తన చేత సాక్షి రూపంగా దర్శింపబడేదాని అనాత్మని పట్టుకుని వీడు అజ్ఞానం చేత ఆత్మ అనుకుని కూర్చున్నాడు కాబట్టి వీడు ఎందుకు బ్రహ్మత్వాన్ని లేని బ్రహ్మత్వాన్ని తీసుకురావడం కోసం బ్రహ్మజ్ఞానం కాదు బ్రహ్మత్వం ఎలాగో ఉందనే ఉన్నది వీడు అజ్ఞానం చేతను అధ్యాలోపన చేసుకున్నటువంటి ఈ అనాత్మభావాన్ని తొలగించుట కొరకై బ్రహ్మజ్ఞానము ఉపదేశింపబడుచున్నది కథమేవమర్థత అవగమ్యతే ఈ సంగతి నీకు ఎలా తెలిసింది బ్రహ్మజ్ఞానము బ్రహ్మత్వాన్ని తీసుకురావడం కోసం కాదు బ్రహ్మత్వం ఉండనే ఉన్నది కానీ అజ్ఞానం చేత కల్పితమైనటువంటి అనాత్మ అధ్యారూపములను తొలగించుటకు అని నువ్వు నిర్ధారణ చేసేసేవే ఎలా చేసావు ఏ బేసిస్ మీద నిర్ధారణ చేసావు అని ఓ శంక విద్యామాత్రోపదేశాత్ అంటే ఆయన అంటారు ఉపదేశం చూసుకో అక్కడ ఉపదేశం ఏం చేశారు కేవలము జ్ఞానాన్నే ఉపదేశిస్తున్నారా లేక జ్ఞానానికి తోడుగా కర్మను కూడా ఉపదేశిస్తున్నారా అన్నది చూసుకో జ్ఞానానికి తోడుగా కర్మను కూడా ఉపదేశిస్తున్నారు అంటే కేవల జ్ఞానం చేత ఫలం సిద్ధించదని ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించి కర్మను కూడా చేసుకుంటేనే ఫలం సిద్ధిస్తుందని మనకు నిర్ధారణ అవుతుంది అంతే కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే గౌతమ ఎక్స్ప్రెస్ని ఎక్కితే కాకినాడ తెల్లారేపటికి వెళ్తుంది అది జ్ఞానం ఆ జ్ఞానం పొందిస్తే కాకినాడ వెళ్ళిపోతుంది అవి కాదు ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి టికెట్ కొనుక్కొని ఆ రైల్లో కూర్చోవాలి రైల్లో కూర్చుంటే అదే జ్ఞానాన్ని వినియోగించటం ఆ రైల్లోనే కూర్చోవాలి మరో రైల్లో కూర్చోకూడదు ఆ జ్ఞానాన్ని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే కాకినాడ చేరతాడు కాబట్టి అక్కడ జ్ఞానము జ్ఞానాన్ని అనుసరించి లేక ఆ జ్ఞానాన్ని వినియోగించి కర్మ రెండూ ఉంటాయి రెండు ఉంటే వీడికి లక్ష్యాన్ని చేరతాడు కానీ ఇక్కడ అలా చెప్పట్లేదే ఇక్కడ కేవలము జ్ఞానం మాత్రము ఉపదేశింపబడతాం అంటే అర్థం ఏమిటి ఇంకా ఆ జ్ఞానం చేతన అజ్ఞానం తొలగించిన తరువాత కొత్తగా సాధించాల్సినది ఏమీ ఉండదు ఆల్రెడీ లక్ష్యం సిద్ధించేస్తుంది అని అర్థం జ్ఞానం ఎట్టిదంటే అది డంబిటీస్ కర్మ ఏదైనా కొత్తగా మెరుగుల్ని చేర్చగలదేమో కానీ జ్ఞానం వల్ల కొత్తగా ఒరిగిది ఏమీ ఉండదు ఇప్పుడు రాణి గారికి నెక్లెస్ ఆ నెక్లెస్ దొరికింది అంది నిజంగా జ్ఞానం వల్ల కొత్తగా లేని నెక్లెస్ ఏమైనా వచ్చిందా ఏమీ ఉన్నదే ఉన్నదే జ్ఞానము ఉన్నదాని చూపగలదే కానీ లేనిదాని మీకు కట్టబెట్టలేదు రైట్ కాబట్టి జ్ఞాన మాత్రాన్ని అంటే ఆ జ్ఞాన జ్ఞానము చేత సిద్ధించేటువంటి లక్ష్యం ఏదైతే అది ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉండాలి కాబట్టి వీడు యథార్థత బ్రహ్మరూపుడే మనకు దానివల్ల స్పష్టమైపోయింది ఎందుకంటే ఇక్కడ జ్ఞానం మాత్రాన్నే ఉపదేశిస్తున్నారు ఆ జ్ఞానానికి కర్మనేమి జోడించటం లేదు కనుక అది అది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తా విద్యాయాశ్చదృష్టం కార్యమ విద్యా నివృత్తి మనకు అనుభవంలో ఉన్న విషయం ఉండేది విద్య అంటే జ్ఞానం జ్ఞానము చేసే పని ఏమి అంటే అజ్ఞానాన్ని పోగొట్టుంటా అంతే అంతకుమించి ఇంక ఏమీ చేయదు జ్ఞానం మీకు జ్ఞానం వల్ల అంతకంటే ఏ ఉపకారం లేదు కేవలము మీకు ఆ సంగతి తెలియకపోతే తెలుపుడు చేస్తుంది అంతే కేవలం తెలిస్తే సరిపడిందా జ్ఞానం మీకు మొత్తం పరంగా చేసి పెట్టేసినట్టే చాలదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు కర్మం చేసుకోవాల్సిందా దౌ థింగ్స్ ఆ ఇక్కడ జ్ఞాన మాత్రాన్ని ఉపదేశిస్తున్నారు కనుక స్వరూపము ఇట్ ఈజ్ ఆల్రెడీ బ్రహ్మన్ అని మనం నిర్ధారణ చేసుకోవాలి తచ్చేహ విద్యా మాత్రం ఆత్మప్రాప్త సాధనముపదిశ్యతే వీడు తన పరమాత్మ స్థానాన్ని అంటే మోక్షస్థానాన్ని వీడు పొందాలంటే దానికి సాధనంగా ఏం చెప్తున్నారు ఇక్కడ కేవలము విద్యను మాత్రమే జ్ఞానాన్ని మాత్రమే సాధనంగా ఉపదేశిస్తున్నారు కాబట్టి ఆ మోక్షము ఆ బ్రహ్మభావము ఆల్రెడీ వీడి స్వరూపము అయి ఉండవలే మార్గ విజ్ఞానోపదేశ నేను ముందే ఆంటిసిపేట్ చేసి అన్నానమాట అంటే పూర్వపక్ష అంటాడు ఆహా యా అది సంగ్రహవాక్యం పూర్వపక్ష సంగ్రహం పూర్వపక్ష సంగ్రహం అది ఎందుకంటే పక్కన నా లేదుగా నేను ఇంతకుముందు సారి మీకు సూచించాను అది పక్కన నా ఉంటే పూర్వపక్షం పూర్తయిపోయినది పక్కన నా లేదుగా నా ఎక్కడో ఎవరో వస్తుంది నేను చేతనే పేజీ తిప్పి చూసుకున్నా నా ఉంది అక్కడ అంటే అంతవరకు పూర్వపక్షమే అంటే ఈ పూర్వపక్షాన్ని సంగ్రహంగా చెప్పి దాన్ని వివరించి ఆ తర్వాత దాని మీద సమాధానం చెప్తారు సో అలా ఈ జ్ఞానము వీడు బ్రహ్మని వీడ బ్రహ్మే అయ్యి ఉన్నాడని కాదు వీడు అబ్రహ్మే కాబట్టి మీరు చెప్పినట్టుగా కాదు ఈ జ్ఞానం ఉన్నదే బ్రహ్మజ్ఞానం ఉన్నది ఇది మార్గోపదేశం వంటిది మార్గ విజ్ఞానాన్ని లాంటిది మార్గ విజ్ఞానాన్ని ఉపదేశిస్తారు ఇక్కడి వెళ్ళాలి అంటే గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి పడుకుంటే తెల్లగడ్డికి వెళ్ళచ్చు అని మార్గ చేస్తారు ఈ మార్గ లాంటిదే బ్రహ్మజ్ఞానం కూడా అని అంటాడు హౌ అంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తదాత్మత్వే విద్యామాత్ర సాధనోపదేశ అది ఇప్పుడు ఆల్రెడీ వీడు తదాత్మస్వరూపుడు అంటే బ్రహ్మాత్మస్వరూపుడు ఆల్రెడీ కాబట్టి వీడికి కేవలము జ్ఞానమును ఉపదేశిస్తే చాలు విద్యామాత్ర సాధనోపదేశం చాలు అని చెప్పిన మాట ఉన్నదే అహేతు అది యుక్తియుక్తంగా లేదు కస్మాత్ ఎందువలన దేశాంతరప్రాప్త మార్గ విజ్ఞానోపదేశ దర్శనాత్ వీడు మరో దేశానికి వెళ్ళాలి దేశం అంటే ఇండియా పాకిస్తాన్ అలా కాదు మరో స్థానం అర్థం వీడు ఓ స్థానం నుంచి మరో స్థానానికి వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తే మార్గ విజ్ఞానాన్ని ఆ మార్గము ఇలా వెళ్ళండి ఇలా వెళ్తే అలా వెళ్తే అలా వస్తుంది ఆ మార్గ విజ్ఞానాన్ని మనం లోకంలో చూస్తున్నాం మార్గ విజ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు ఆ లక్ష్యాన్ని కూడా వర్ణిస్తారు ఆ లక్ష్యం ఏమిటి కాకినాడ అనే ఊరు అని ఆ ఊరిని కూడా వర్ణిస్తారు ఏదో బోర్డు ఉంటుంది ఇది ఏదో వర్ణిస్తారు అలాంటి వర్ణించినప్పుడు వీడికి వెళ్ళాల్సిన వాడు వేరే ఉంటాడు వెళ్ళబోయే ప్రదేశం వేరే ఉంటుంది అలా ఉంటుందా లేకపోతే రెండు ఏకమైపోతాయా అదే అంటున్నాడు నీ గ్రామ ఏమ గంతా గంతా అంటే వెళ్ళివాడండి గ్రామం అంటే వీడు చేరుకునే గ్రామము గ్రామము ఇదంతా ఒకటేనా రెండు ఒకటైపోతాయా అలా అలాగే బ్రహ్మ అక్కడెక్కడో ఉంది ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళే దారి దారి అంటే ఉపాయము సాధనము ఉపదేశిస్తున్నాం దాని పేరు బ్రహ్మ విజ్ఞానం ఇది ఈ బ్రహ్మజ్ఞానము కాబట్టి బ్రహ్మవిత్తు పరమాత్మతి అంటే ఆ బ్రహ్మజ్ఞానం ఇది మార్గదర్శనం లాంటిది మార్గ ఉపదేశం లాంటిది బ్రహ్మజ్ఞానం అంతే అది అంతేగాని వీడు వెళ్ళాల్సింది బ్రహ్మ వీడే బ్రహ్మ వీడు వెళ్లాల్సింది కాకినాడ వీడే కాకినాడ అన్నట్టుంది అది ఏమో సరిగ్గా లేదది నహి గ్రామ ఏవో గంత గ్రామమే గంత ఎందుకు అవుతుంది గంతటే వెళ్ళేవాడు ఇది చేత్ అంతవరకు పూర్వపక్షం అంటే ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఏదైతే కలదో ఇది కేవలము మార్గోపదేశము వంటిది మార్గ విజ్ఞాన ఉపదేశము వంటిది వీళ్ళు మరి థీలాజియన్స్ అలాగే ఉంటారు థీలాజియన్స్ ఏమని బ్రహ్మ అక్కడ ఉన్నాడు హివెన్లో హివెన్కి మరి ఎలాగ బ్రహ్మ దగ్గరికి వెళ్తే మోక్షం ఎలాగ వెళ్ళడం ఎలాగ వెళ్ళడం అంటే బస్సు ఎక్కువ రైలు వెళ్ళడానికి లేదు రాకెట్ో ఏదో ఎక్కి వెళ్ళడానికి లేదు దానికి స్పెషల్గా ఓ కర్మ చేసుకోవాలి అది ఆ కర్మ ఏదో చెప్పి పుణ్యం కట్టుకోండి అంటే ఫలానా విధంగా నువ్వు కర్మను చేసినట్లయితే నీకు అది లభిస్తుంది అని మార్గ విజ్ఞానోపదేశమే ఇది అంతేగానే గ్రామమే గంత కాదు అని పూర్వపక్షం నా ఇది సరికాదు ఎందువల్ల వైధర్మ్యాత్ అది సంగ్రహవాక్యం వైధర్మ్యము అంటే చాలా తేడా అని అర్థం అయినా నువ్వు చెప్పిన దృష్టాంతానికి ఇక్కడ మనం అనుకుంటున్న బ్రహ్మ విజ్ఞానానికి పోలిక లేదు కాబట్టి ఆ ఆ ఎగ్జాంపుల్ సరికాదు నువ్వు గ్రామము గ్రామానికి వెళ్ళేవాడు అనే ఆ ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కాబట్టి వీడు బ్రహ్మ కాదు బ్రహ్మ విజ్ఞానం చేతను పరమేశ్వరుణ్ణి పొందుతాడు ఆ తర్వాత కర్మ చేసుకోవాలి వీడేం బ్రహ్మ కాదు అని అలాగ నువ్వు లాజిక్ ఏం పెట్టవు నువ్వు చెప్పిన దృష్టాంతము సరిగ్గా లేదు వైధర్మ్యా అది దాన్ని వివరిస్తారు తత్రి గ్రామ విషయం జ్ఞానం నోపదిశ్యతే తత్ప్రాప్తి మార్గ విషయమేవ ఉపదిశ్యతే విజ్ఞానం చూడు నువ్వు గ్రామము గంత అని చెప్పేవే ఆ దృష్టాంతం సరికాదు ఎందుకంటే ఒకడు గ్రామానికి వెళ్ళాలనుకోండి గ్రామానికి వెళ్లాల్సి వస్తే ఆ గ్రామంలో రెండు వందల గడపలు ఉంటాయి దాంట్లో ఇగో ఫలానా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారు ఆ గ్రామంలో పదహారు వీధులు ఉంటాయి నాలుగు బస్తీలు ఉంటాయి అలా ఉపదేశిస్తారా అలా ఉపదేశించారు గ్రామ విషయం జ్ఞానం నా ఉపదిషతే గ్రామానికి సంబంధించినటువంటి సమాచారాన్ని దాంట్లో పదిహేను వేలు ఇది జనం ఉంటారు వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్రెసిడెంట్ ఎరగబొరగా బాగానే ఉంటాడు వాళ్ళకిద్దరు అమ్మాయిలు ఇదంతా ఇలాగ ఉంటుందా ఉపదేశం అలా ఉండదు గ్రామానికి సంబంధించిన ఉపదేశం ఎవరు చేయరు మరి ఏం ఉపదేశం చేస్తారు తత్ప్రాప్తి మార్గ విషయమేవో ఉపదేశ్యతే ఆ గ్రామాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని మీదే ఉంటుంది సో ఆ గ్రామం ఫైనల్గా వీటి చేరుకోబోయేది ఆ గ్రామం కాబట్టి ఆ గ్రామం గురించి ఏమైనా రెండు మాటలు చెప్తే చెప్పొచ్చు కానీ ఎంఫోసిస్ మెయిన్ ఉపదేశం దేనికి ఆ పద్ ఆ గ్రామాన్ని చేరుకునే మార్గానికే మెయిన్ ఉపదేశం ఉంటుంది అది గ్రామము గంత అనేటువంటి పరిస్థితి అలా ఉంటుంది ఆ ఉప ఆ విజ్ఞానము యొక్క ఉపదేశం ఇక్కడ అలా కాదు నథ బ్రహ్మ విజ్ఞాన వ్యతిరేకణ సాధనాంతర విషయం